శ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణాష్ంసారి శ్రీమహాగణాధిపతయ సదాశివసమాన్ శంకరాచార్య పుణ్యమాన్ అస్మడాచార్య పైం పరపరా ఓం భద్రం క్ణే భిష్ణుముయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రాహ స్థిరైరంగైస్తునూ యేమదేవీ స్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదాస్తినస్తాక్ష్యో అరిష్టమి స్వస్తినో బృహస్పతి ం శాంతిశాంతి శౌనై మహాళోంగిరసం విధివృచ్చ కమిన్ భగవో విజ్ఞావమి విజ్ఞాతం సో శోనక మహర్షి ఉంగిరస్సు దగ్గరికి యథావిధిగా ఒక నియమాన్ని పాలిస్తూ వెళ్ళినాడు వ్రతము అని అంట శిష్యునికొక వ్రతం నేను విజ్ఞానాన్ని సంపాదించటానికి పూనుకున్నాను అని ఒక వ్రత దీక్ష తీసుకుంటాడు మానసికం ఇంకా కర్మకాండ అయితే వ్రతాల గురించి మీకు తెలుసు ఏదో అయ్యప్ప వ్రతం అని లేకపోతే మరో వ్రతం అని సంబంధించిన వ్రతాలు ఎలాగైతే ఉన్నాయో జ్ఞానం దగ్గర కూడా ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం ఏమిటంటే విధివతి వెళ్ళాడు ఎందుకంటే ఈ వ్రతము అన్నది జీవితంలో అవసరం అంటే వ్రతేన దీక్షామాప్నోతి సో దీక్షయాప్నోతి దక్షిణాం దక్షిణయా శ్రద్ధామాప్నోతి శ్రద్ధయా సత్యమశ్ముతే అని ఓ శ్లోకం అవుతుంది మనుస్మృతిలో దీంట్లో ఈ లాస్ట్ వాడు చెప్తూ ఉంటారు శ్రద్ధయా సత్యమష్ణుతే నేను కూడా వ్యవసాయం చెప్తూ ఉంటాను శ్రద్ధ వలన సత్య శ్రద్ధ ఉంటే వాడు సత్యాన్ని పొందుతాను శ్రద్ధ ఉంటే సరిపడుతుంది సత్యం మీకే తెలుస్తుంది శ్రద్ధ లేకుండా డూబియస్ యాటిట్యూడ్ అంటే సంశయాత్మ ప్రారంభంలోనే మీరు డౌట్ఫుల్గా ఉన్నారనుకోండి ఆ సత్యం మన ముందే కనపడి ఉంటున్నా మనం దాన్ని మిస్ అయిపోతాం కాబట్టి శ్రద్ధ అవసరం కానీ శ్రద్ధ అలాగ రెడీమేడ్గా మనకి సిద్ధంగా ఉండదు సో వ్రతేన దీక్షా మాత్మతి సో వ్రతాన్ని అంటే నేను ఇది చేసి తీరుతాను అనే దృఢమైన సంకల్పాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ముందు దీక్షా మాప్మౌతి దీకి పదాలన్నీ ఇంటర్ రిలేటెడ్ జస్ట్ ఎ లిట్ ఇల్ గ్రోత్ ఆ యాటిట్యూడ్కి గ్రోత్ లో డిఫరెంట్ వర్డ్స్ సో వృదైన దీక్షా మాప్మౌతి దీక్ష అంటే తత్పరాత మీరు విన్నారా ఎప్పుడైనా దీక్షగా చేస్తున్నాడు ఆ పని వాడు చాలా దీక్షగా చేసుకున్నాడు ఎజ్ చేంటారు దీక్షగా చేస్తున్నాడు అంటే వ్రతం తీసుకున్నాడు వ్రతం తీసుకున్నాడు కాబట్టి దీక్షగా చేస్తుంది కాబట్టి వ్రతము అంటే దృఢ సంకల్పం దాని వలన దీక్షా ఆత్మవుతుంది ఆ తత్పరత సో గెటింగ్ కమిటెడ్ టు దాట్ దట్ కైండ్ ఆఫ్ దీక్షని పొందుతాడు దీక్షయా దక్షిణం ఆత్మౌతి దక్షిణ అంటే సామర్థ్యం నైపుణ్యం దక్ష సమర్థ సో మీరు ఎప్పుడైతే దీక్షగా ఒక పనిని చేస్తూ ఉంటారో దాని ఎందు ఒక సామర్థ్యం మీకు నిర్మాణం అవుతుంది దీక్షయ సో దీక్షయావుతు దక్షిణ సామర్థ్యం నిర్మాణం అవుతుంది అది మనకు అనుభవంలో వస్తుంది ఇప్పుడు మీరు వంట వంట విసుక్కుంటూ చికాకుపడితో చేశారనుకోండి మీకు సామర్థ్యం ఎప్పటికీ రాదు ఎప్పటికీ అలా డౌట్ వల్ల నా వంటలాగే ఉందికోండి అలా కాకుండా ఒక ప్రేమతోటి నేను జాగ్రత్తగా చేస్తాను వ్రతము దీక్ష ఆ లెవెల్స్లో మీరు నడిపించినట్లయితే మీరు వ వంట చేయటంలో చాలా నిష్ణాతులు అయిపోతారు అలా అలా అయిపోతారు నేను నేను నేను నేను టైప్ చేయటంలో నిష్ణాతల్ని ఏమీ కాదు నా ప్రొఫెషన్ ఉంటుంది ఏమీ కాదు కానీ నేను సంస్కృతాన్ని ఈ పుస్తకాల పుణ్యమాని ఏదో సంస్కృతాన్ని ఆ కీబోర్డ్ మీద టైప్ చేస్తూ ఎంత ప్రొఫిషియన్సీ వచ్చేస్తుందంటే ఆ ప్రొఫిషియన్సీని చూసి చుట్టుపక్కల వాళ్ళు ఎలాగో ఆశ్చర్యపడతారు నామడికి నేనే ఆశ్చర్యపడతాను లేదా లేదా అక్కడ ఆ దక్షిణ అంటారు ఆ సామర్థ్యం అది ఎందుకు వస్తుందంటే మనము దీక్షతోటి అదే పనిగా చేస్తుంటే ఆ దక్షిణ వస్తుంది ఎప్పుడైతే మీకు నైపుణ్యం వచ్చిందో దాంట్లో శ్రద్ధ పుట్టుతుంది ఇప్పుడు మీకు చేతగాని పని మీద శ్రద్ధ ఎందుకు వస్తుంది చేతనైన పనైతే దాంట్లో నుంచి శ్రద్ధ పుట్టుకొస్తుంది శ్రద్ధ మీకు పుట్టింది అంటే తప్పనిసరిగా సత్యాన్ని పొంది తీరుతారు కాబట్టి విజ్ఞానాన్ని పొందటంలో ఇది ఒక క్రమం కనుక ఇక్కడ విధివదుపసన్నహ యథావిధిగా వెళ్ళాడు ఆ ఆ వ్రతనిష్టని ఆయన చూపించాడు అది ఎలా ఉంటుందో ముందు మనకు వస్తుంది ఇంకాను దాన్ని హైలైట్ చేశాను సరే వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు పప్రథ జ్ఞానానికి సంబంధించిన ప్రకరణం కదా క్రియ కర్మకాండకి సంబంధించిన ప్రకరణం అయితే పప్రథ్య ఉండదు ఏముండదు అక్కడదో కర్మ మనం వెళ్ళి దాంట్లో జాయిన్ సో ఈ జ్ఞానానికి సంబంధించింది కనుక ప్రశ్న అడిగితే కానీ జ్ఞానం ఉండికి ఎందుకంటే శాస్త్రంలో అలా చెప్పారు నేను మనం చేశాను అడిగితే కానీ చెప్పరాదు అడిగిన తర్వాత చెప్పకుండా ఉండరాదు అది నియమం అడగకుండా చెప్పినట్లయితే అది ఆ విద్యకు అవమానం అడిగిన తర్వాత చెప్పకపోతే అది కూడా ఆ అపరాధం సో అలాంటి రెండు పొరపాట్లు కూడా మనిషి చేయకూడదు కనుక ఎప్పుడైతే అతను అడిగాడో దాన్ని బట్టి విద్యా బోధ ఆరంభం అవుతుంది ఏమని అడిగాడు కస్మిన్ విజ్ఞాత సర్వమిదం విజ్ఞాతంభవతి అలాంటిది ఏదైనా ఒకటి ఉండి ఉండాలి అలా విన్నాం మేము లోక సామాన్య దృష్టితో కూడా చూసినట్లయితే కారణజ్ఞానం చేత కార్యజ్ఞానం అవుతోంది ఎలాగైతే సువర్ణాన్ని తెలుసుకున్నట్లయితే సువర్ణ వికారములైనటువంటి ఆభరణాలన్నీ తెలియబడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ తత్వం ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ కాదు ఈ డీటెయిల్స్ ఇంపార్టెన్స్ పని పాఠాలు లేనివాడు పెట్టుకునే ఇంపార్టెన్స్ ఈ క్రికెట్ ఉందనుకోండి ఎవడుని దిగ్గేడు ఎవడు ఓడాడు దానికంటే డీటెయిల్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ప్రతిదానికి స్టాటిస్టిక్కే గవాస్కర్ ఉన్న రోజుల్లో గవాస్కర్ జీరో చేశాడు డక్ చేశాడనుకోండి దానికి ఒక స్టాటిస్టిక్ ఉంటుంది గవాస్కర్ వల్సర్ The very first batsman from the Indian subcontinent who made a third duck in the second innings for three years consecutively. You know, something like that. <laughs> <laughs> Some funny uh, statistics won't give up. He loves all the statistics, the details. So, what batting chesty statistics, the Chepupate statistics, Anwar chesty statistics, duck chesty statistics, he loved that. ఈ డీటెయిల్స్ హీ పేర్స్ ఫర్ ఆల్ దీస్ డీటెయిల్స్ దేర్ ఆర్ పేర్ మీకు ఇన్ఫాక్ట్ దర్ ఈజ్ వెబ్సైట్లో దెర్ ఈజ్ వన్ వెబ్ ఉంది వెబ్ యూగన్నా యాక్సెస్ ఇచ్చి సో అది క్రికెట్కి గత వంద సంవత్సరాల్లో ఎప్పుడు ఎవడ ఎక్కడ ఏ విధంగా చేశాడు తర్వాత వీడు ఫోర్ కొట్టాడు అనుకోండి లెఫ్ట్ సైడ్ కొట్టాడా రైట్ సైడ్ ఎడ కొట్టాడా వద్దు కొట్టాడా దీజ్ అవైలబుల్ ఉంది వెబ్సైట్ ఎవరికి కావాలని సమాచారం అంతా అని మనం అనుకుంటాం కావలసిన వాళ్ళు ఎవరు ఉంటారు డీటెయిల్స్ ఎవరికి కావాలి తత్వం ఏమిటో తెలియాలి తత్వ దృష్టి ఉండాలి డీటెయిల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ కాబట్టి బంగారం దృష్టి ఉండాలి ఇప్పుడు అంచేతనే ప్రాక్టికల్ మనిషి డీటెయిల్స్ మీద కాల్పడ్డా ప్రాక్టికల్గా ఉంటాడు ఇప్పుడు షాప్ ఉందనుకోండి సూపర్ బజార్ త్రినేత్ర సూపర్ బజార్ ఏదో ఉంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంత కదిపప్పు ఎంత అమ్మేనో పెసరపప్పు ఎంత అమ్మేనో అనేది ఇష్ట చూసుకోండి ఏ ఏదైతేనేమిటి ఏ పప్పు అయితేనేమిటి అమ్మింది ఎంత టర్నోవర్ అంతా చూసుకోండి సిగరెట్లు ఎన్నమ్మేనో ఒక్కపూడు ప్యాకెట్లు ఎమ్మెనో అవిజా లెక్క టర్న్ ఎంత పదివేల టర్న్ ఓవర్ ఈజ్ ఇట్ గుడ్ అర్ బ్యాగ్ అలా లెక్క చూస్తుంటాడు కానీ సో కూర్చుండో అగ్గిపెట్టలు ఎన్నమ్మేమో లెక్క సిగరెట్ పెట్టలు ఎన్నమేమో లెక్కాయి ఎందుకు లెక్క ఈ ఇజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఓవరాల్ టర్నోవర్ బికాస్ దట్ మ్యాటర్స్ మనీ మ్యాటర్స్ అలాగే బంగారుపు షాపు యజమాను కూడా నెక్లెస్లు ఎన్నమ్ మేనో గాజులు ఎన్నమ్మేను ముక్కు పొడకలన్నం మేనో అలా వేసుకోడు ఎంత బంగారాన్ని నేను బిజినెస్ చేశాను బంగారం మీద ఉంటుంది మనస్సు డీటెయిల్స్ ఈ గంతకే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఈ బిజినెస్ పీపుల్ ఏమని చెప్తారంటే ఏడాది మేము వీ వీ ది బిజినెస్ ఆఫ్ టెన్ థౌసండ్ ఫులాస్ ఆఫ్ గోల్డ్ అని అంటాను డీటెయిల్స్ అడిగే అడిగి తెలియదు డీటెయిల్స్ సో అలాగే ఈ జగత్తులో ఎన్ని పదార్థాలు ఉన్నాయి ఎన్ని ప్రాణులు ఉన్నాయి ఎందుకు ఈ సమాచారం అంటాను సమాచారం ఈ దీనికి ఉన్న కారణమేమి అది పట్టుకోవాలి నేను పోలీసు చాలా తప్పే ఉందని నువ్వు ఈ నామరూపాలను తెలుసుకుంటూ కూర్చుంటే అసలు జారిపోతుంది అందుకోసం లోక సామాన్య దృష్టితో కూడా చూసినా కూడా కారణజ్ఞానం చేత కార్యజ్ఞానము ఆటోమేటిక్గా అది సిద్ధించినట్లే కనుక అలాంటిది ఒకటి ఉందా ఏదేకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాపం సార్ అంటే తథాకిన్వస్తి సర్వస్య జగద్భేదస్య ఏకం కారణం జగత్ అంటే భేద భేదానికే జగత్తని పేరు జగత్ అంటే భేదము భేదము అంటే జగత్ అని దాని అర్థం సో ఈ భేదము అంటే వన్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ లైక్ దట్ ఈ వెరైటీ అని ఉన్నదే ఇది జగత్తు యొక్క లక్షణం ఈ జగత్భేదము గురించి ఎవళ్ళు ఉపన్యాసం చెప్పక్కర్లేదు ఎవళ్ళు పాఠం చెప్పక్కర్లేదు దీనికి ఇంద్రియములు మనస్సుతోటి తెలిసిపోతూ ఉంటుంది జగత్భేదం కన్నున్నవాడికి రూపభేదం తెలుస్తుంది చెవి ఉన్నవాడికి శబ్దభేదం తెలుస్తుంది సో ముక్కు ఉన్నవాడికి గంధభేదం తెలుస్తుంది సో జగత్తు యొక్క భేదము సర్ మానవ మాత్రలకు తెలుసుకోండి మానవులైతే దాని తెలుసుకుంది మానవులు కూడా కానక్కర్లా పశుపక్ష్యాదులకు కూడా జగత్తు యొక్క భేదము వాటి గ్రహింపబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇష్యూ ఎప్పుడు కూడా భేదము డివిజన్ ఇస్ నాట్ ది ఇష్యూ డివిజన్ ఇష్యూ ఎందుకు అవుతుంది డివిజన్ ఇస్ దే డివిజను ఇప్పుడు ఆకాశము నీలము అని ఉందనుకోండి ద బ్లూ కలర్ ఆఫ్ ది స్కై ఆఫ్ స్పేస్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఎందుకంటే అందరికీ నీలంగా కనపడుతుంది దట్ ఈస్ రియల్ దట్ ఈస్ ది ఇష్యూ సో చాలా మంది ఆ సటిల్ పాయింట్ ని పట్టుకోవడంలో ది మేక్ ఎ మిస్టేక్ డివిజన్ ఈజ్ నాట్ ది ఇష్యూ ద రియాలిటీ ఆఫ్ ది డివిజన్ ఈస్ ది ఇష్యూ ఈ పాయింట్ని పట్టుకోవడంలో భ్రాంతి పడతారు ఎందుకు భ్రాంతి పడతారంటే డివిజన్ కనబడుతోంది కాబట్టి సత్యము అని నిర్ధారణ చేసుకుంటుంటారు ఇంకా దాని మీద ఫర్దర్గా ఇంకేం సెటిల్ చేయాల్సింది ఆల్రెడీ సెటిల్ కనబడుతోంది కాబట్టి సత్యము అంత పొరపాటు అయితే కానీ ఇంకొకటి తెలుగులో సామెత ఒకటి ఉంది తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునేవన్నీ అమాయకుడు అంటారు సో తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు అంటే అర్థం ఏంటండి మీ ఇంద్రియములు మీకు ఇచ్చే సమాచారాన్ని మీరు యూ టు టేక్ ఇట్ విత్ ఎంచప్ సా కానీ జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో వాస్తవికత ఎంత ఉన్నది అన్నది మీరు చూసుకోవాలి ఆ ఆ బుద్ధిశక్తి మీరు వినియోగించాలి ఆ మీరు కలిగి ఉండాలి ఆ లేకపోతే ఇంద్రియములు ఇచ్చిన సమాచారమే ఫైనల్ అనే ఒక సంస్కారంలో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు జీవితంలో చాలా సత్యాలని సత్యం నుండి వంచితులైపోతారు కాబట్టి జగద్భేదం అనేది ఉన్నది ఈ జగద్భేదము దీనికంతకీ ఒకే కారణము ఏక కారణం ఉన్నదా మన కారణమీమాంస ఈ టార్టికుల కారణమీమాంస ఇది వేదాంతులకు అంగీకారం కాదు తార్టికుల కారణమీమాంస ఎలా ఉంటుందంటే ఈ వితిన్ ది వరల్డ్ దీనికి కారణం దానికి ఇది కారణం ఉంటారు ఈ వితిన్ ది వరల్డ్ ఈ కారణమీమాంస ఒక అర్థం ఇట్ హ్యాస్ నో మీనింగ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేదాంతాలో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నిజానికి ఇది ఈ పాయింట్ నేను తరచుగా చెప్తూ ఉంటాను ఎందుకంటే మనిషి పొరపాటు ఎక్కడ చేస్తున్నాడు అన్నది కూడా చాలా లోతుగా గమనించదగ్గ విషయం ఉంటే అంత సూపర్ఫిషియల్ ఏం కాదు మనము ఇది నేను చాలా గట్టిగా పాయింట్అవుట్ చేసాడు నాకు అలవాటు మనము మన ఎదుర్కొండ ఉండేటువంటి ఘటనలకు పదార్థాలకి విత్ ఇన్ ది సంసార కారణాన్ని వెతుకుతున్నంతసేపు మనం సంసారం నుంచి బయటపడలేదు అదే సంసార బంధం అంటే ఇప్పుడు ఉదాహరణకి నా మనసుకు ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి దీనికి కారణం ఏమిటంటే ఇవ్వకుండా ఉన్నవాడో నా నైబర్ లేదా బాగుముడిపోడో అని అలాగే విత్ ఇన్ సంసార ఐ యు ట్రై ఫర్ ఎ రీజన్ ఇది తార్కిక బుద్ధి తార్కీ ఇప్పుడు ఈ చపాతీ కంఠంలో ఒక చపాతి ఒడ్డించారనుకోండి ఈ చపాతీ అన్నది కార్యం దీనికి కారణం ఏమిటి ఆట ఆటా కారణం ఉంటాడు వీడు ఆటా కారణం ఉన్నాడంటే వారికి ఇంక ఈశ్వరుడు ఎందుకు చపాతీ మన కంచంలోకి వచ్చిందంటే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత బై లాస్ ఆఫ్ నేచర్ ఈశ్వరుడు హీజ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ నేచర్ ఆ కారణంగా చపాతీ నా కంచంలోకి వచ్చింది అని వీడు తెలుసుకుంటే వాడు ఎప్పటికైనా బాగుపడతాడు కానీ చపాతీకి ఆటా కారణం ఉన్నాడో వాడు ఎక్కువ వాడు సంసారు చూడండి ఎంతో సటిల్గా ఉంటుందో బట్ వెరీ ఇంపార్టెంట్ చపాతీకి ఆటా కారణం కాదు ఈశ్వర కృప మరి ఆట ఆట కూడా ఈ ఉంటాయి సో మళ్ళీ వితిన్ దట్ కారణ కార్యం ఏమాంసం తప్పదు సో చపాతీకి కారణం ఆట ఆటాకి కారణం ఏమిటి పోనీ మొదలు పెట్టండి మేము ఎక్కడితో అక్కడ ఆటాకి కారణం ఏమిటి అంటే వీట్ వీటికి కారణం ఏమిటి మొక్క వీటి మొక్క వీటి మొక్క కారణం ఏమిటి వీట్ సీడ్ దానికి కారణం ఏమిటి వేర్ డూ యూ ఎండ్ వేర్ డూ యూ ఎండ్ ఈ ఎండ్ ఇన్ ఎన్ రిగ్రెషన్ ఫైనల్లీ వాట్ ఈస్ ద కంక్లూషన్ దర్ ఇస్ నో కన్క్లూషన్ వాట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మీమాంసా మీమాంస అంటే విచారం ఎంక్వైరీ ఆ ఎంక్వైరీలో మీకు ఏమి మిగిలిది ఏమీ లేదు ఉపా ఏమీ లేదు సో సో బెస్ట్ ఏమిటంటే నేచర్స్ లాస్ అండి దిస్ బాడీ ఈస్ దేర్ హంగర్ ఈస్ దేర్ హంగర్ ఈస్ క్రియేటెడ్ బై ఈశ్వరేటెడ్ బై ఈశ్వర హంగర్ గట్స్ నాకు భోజనం అయ్యే టైం అయినప్పటికీ ఆ ఈశ్వరుడు ఒకవైపున భోజనం పెట్టేటువంటి తల్లి రూపంలో ప్రత్యక్షం అవుతాడు ఇంకోవైపున ఆటా రూపంలో ప్రత్యక్షం అవుతాడు ఇంకో వైపున చపాతీ రూపంలో ప్రత్యక్షం అవుతాడు సర్వం కలుగుదాం బ్రహ్మ ఆ బ్రహ్మయే బ్రహ్మార్పణం బ్రహ్మయే భోజనము బ్రహ్మే తినబడిదే బ్రహ్మే తినేవాడు బ్రహ్మే అని డైరెక్ట్గా మీరు దాన్ని పరబ్రహ్మకు లింక్ పెడితే మీరు వివేక అది వివేకం కానీ దీని వాడి కారణం కారణం వీడు దిస్ కైండ్ ఆఫ్ కారణమీమాంస అర్థరహితం అది ఎంత అర్థరహితమే కాదు మీరు సంసారంలో ఆ రకమైన కారణమీమాంస చేస్తున్నంతసేపు మీరు సంసారపు పరిధి మీరు దాటలేరు ఇది పెద్ద సీక్రెట్ ఇది సో మనిషిని బంధించేది ద స్పిరిట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ వీడు కాజాలిటీని వెతుకుతామంతసేపు వాడు బంధితుడై ఉంటారు అంచేతనే తార్కికుడు వాళ్ళు అంటారు మేము కారణ కార్య మీమాంసలో మేము నిష్ణాతులము అని అంటారు అంటే శాస్త్రకార్లు చెప్పారు తర్కం జరుగుతున్న వారు మరు జన్మలో గాడిదే పుడతారని చెప్పి ఎందుకంటే పాపం వాడు ఏం చేసేదంటే వాడు సర్వములకు కారణము ఎక్క ఇంకా ఈశ్వరుడు అనే సత్యాన్ని విస్మరించి విటింది నామరూపాత్మకమైన జగత్తులో దీనికి అధికారణం దానికి అధికారణం అని చెప్పేసి ఇలాగ పడి ఉన్నాడు కనుక సో ఇది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఈ ప్రాణ ప్రపంచంలో అధ్యాయానికి ఎదుర ఒక దృష్టాంతం చెప్పాలంటే గాడిద అధ్యాయాలకి దృష్టాంతంగా ఉంటారు కనుక మీరు దారి చేపడతా ఉంటే అలా చెప్పారు సో సర్వ జగద్భేదస్య ఏకం కారణం మళ్ళీ దీంట్లో దానికి మళ్ళీ పరస్పరం కారణాలు కాదు సర్వ జగత్ ఇది ఎలా ఉందంటే ఈ కారణం ఏమాంశ ఇంకా వర్షాలు ఎందుకు పడలేదంటే మాన్సూన్ రాలేదు కాబట్టి పడలేదు వాట్ కాస్ అండ్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ యూ థింక్ యూ హెవ్ అండర్స్టూడ్ యూ హ్ నాట్ అండర్స్టూడ్ ఎనీథింగ్ మాన్సూన్ ఇంకా ఎందుకు రాలేదంటే అక్కడ విండ్స్ ఇంకా సరిగ్గా తిరగడం ప్రారంభం లేదు అంచేది రాలేదంటాడు అక్కడ వినిసేందుకు తెరవలేదంటే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ తెరవలేదంటే ఏదో చెప్తూ ఉంటాడు థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీ స్టెప్ ఐ సజెస్ట్ యు హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ఎనీథింగ్ ఈసారి తేలిపోయింది కదా మన మీటిరాలజిస్టుల యొక్క తెలివితేటలతో తేలిపోయింది కదా వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే కేరళ కోస్ట్ని ది ది మాన్సూన్ హ్యాస్ హిట్ ది కేరళ కోస్ట్ని చెప్పారు చెప్పగానే నాకు డౌట్ వచ్చింది వీడు హిట్ అవుతుందని చెప్తున్నాడా హిట్ అయ్యిందని చెప్పాడా అని చేత నేను మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ వార్త కన్నా హిట్ అయ్యింది వర్షాలు పడుతున్నాయి అని చెప్పాడు అంతవరకు వాడి ప్రొడిక్షన్ రీజనబుల్ కానే కాదు అప్పుడే అదే కరెక్టు కాబట్టి యాజ్ మ్యూస్ హీ కుట్ టెల్ కానీ యాజ్ ఏ ప్రొడిక్షన్ హీ కుట్ నాట్ టెల్ ఇట్ వాజ్ అట్టర్ ఫ్లాక్ హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ దిస్ ఈజ్ హౌ ఐ ఫ్యాంక్ సో ఎనీలే దానికి మళ్ళీ రీజన్ ఉంటుంది ఈ లెవెల్ రీజన్ ఫర్ ఆల్ దాట్ సో చాలా మటుకి మన కారణ కార్యం ఏమాచ ఎలా ఉంటుందంటే రీజనబుల్గా అండ్ బట్ ఇట్ ఈజ్ అటర్లీ విష్ణ అసలైన కారణం ఏమిటంటే ఈ జగత్తులో జరిగే ప్రతి చిన్న పెద్ద ఘటన ఈశ్వరాధీనంగా జరుగుతూ ఉంటుంది ఆ కారణానికి తిరిగి లేని కారణంది మీరు మళ్ళీ దానికే రావాల్సి ఉంది ఫైనల్ గా వాళ్ళ అడిగారు అనుకోండి వై ద విన్స్ ఆర్ నాట్ బిహేవింగ్ ది వేద్వ్ ఫైనల్ గా ఓ పాయింట్ దగ్గర అంతా దైవాధీనం అనే ఆక తప్పదు పాయింట్ హీ హెస్ టు సే దట్ మీరు అనుమతి ప్రశ్నలు అడిగితే అప్పుడు చెప్తాడు ఇంకా ఈ పైన మేము చెప్పలేమండి దైవం దేవుణ్ణి అడుగుడు వెళ్ళి అని చెప్తాడు ఆ దట్ ఈస్ ది కరెక్ట్ కాజ్ సో సర్వస్వ జగద్భేదస్య ఏకం కారణం భాష్యకారులు వచ్చినా అంత బాగుపడుతూ ఈ జగత్తులో కనపడే వైవిధ్యానికి కూడా వెరైటీ కంతకీ కూడా దెర్ ఈజ్ వన్ కాజ్ అండ్ యూ హ్యావ్ నోన్ దాట్ యూ హ్యావ్ నోన్ ఎవ్రీథింగ్ రియల్ లైఫ్ అలాంటిది ఏమైనా ఉందా పాజిబుల్గా అని ప్రశ్నయొక్క తాత్పర్యం నూ అవిది కస్మిన్ని ప్రశ్న అనుపన్నతి తోక్ పూర్వపక్షం సిద్ధే్యస్తిత్ే కస్మిన్నితి సత్ కస్మిన్ధేమితి అంతవరకు పూర్వపక్షం దాని తర్వాత సిద్ధాంతం ఎలా తెలిసింది నా ఉందిగా ఏమితి నా సో నా నుంచి సిద్ధాంతం పూర్వపక్షం ఏంటంటే నను అంటే పూర్వపక్షం నను మరైతే అవిదితే హి కస్మిన్నితి ప్రశ్న అనుపకన్న ఇప్పుడు చూడండి ఇక్కడ మేము ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే సర్వ జగద్భేదమునకు ఒకే ఒక కారణము ఉన్నది అనే విషయం ముందు తెలిసి ఉంటే అది అనే ప్రశ్న యుక్తియుక్తంగా ఉంటుంది అసలు ముందు ఆ కదా సర్వ జగద్భేదానికి ఒకే ఒక కారణం ఉన్నది తెలిసినప్పుడు మాత్రమే ఆ కారణమేది అనే ప్రశ్న యుక్తియుక్తంగా ఉంది ఆ సంగతి తెలియకపోతే ఆ ప్రశ్న అలా ఉండకూడదు మరి అప్పుడు ఎలా ఉండాలి సర్వ జగద్భుదానికి ఒకే ఒక కారణము ఉన్నది అనే సంగతి తెలియని సందర్భంలో ప్రశ్న ఎలా ఉండాలి ప్రశ్న ఎలా ఉండాలంటే సర్వ జగద్భుదానికి ఒకే ఒక కారణం ఉందా అని ఉండాలి ఏమండి తేరా మీకు సర్వ జగత్ భేదానికి ఒకే ఒక కారణం ఉన్నది అంతమటుకు నాకు తెలుసు కానీ అదేమిటో నాకు తెలీదు అని అడిగే ప్రశ్న ఓ రకంగా ఉంటుంది అది ఉంది అని తెలిస్తే ఒకవేళ ఉంది అని కూడా తెలియదు అనుకోండి ఉంది అని కూడా తెలియకపోతే అప్పుడు ఎలా అడగాలి ఉందా సర్వ జగద్భేదానికి ఒకే ఒక కారణం ఉందా అనగా ఇప్పుడు దీనికి నేను మీకు దృష్టాంతం చెప్తా ఇక్కడి నుంచి గోవా వెళ్ళాలి ఒకసారి అలాంటి ఒక మీమాంసొచ్చింది అప్పుడు అసలు ఇక్కడి నుంచి గోవా వెళ్ళి ట్రైన్ ఉంది అని తెలిస్తే టైం ఎప్పుడు అని అడగాలి ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళాలనుకోండి కాకినాడ ట్రైన్ టైం ఇన్నింటికండి అని అటగడం వేసినప్పుడు అసలు గోవాకి ట్రైన్ ఉందో లేదో తెలియదు నాకు అంచేతను నేను ఏమని అడిగానంటే గోవాకి ట్రైన్ ఉందా అని అదే కాకినాడ దగ్గరికి వచ్చేప్పటికీ కాకినాడ ట్రైన్ ఎప్పుడు అని అడిగాను వెరీస్ అ డిఫరెన్స్ విసింగ్ ఉందని తెలిస్తే టైం ఎప్పుడని అడుగుతాం ఉందని కూడా తెలియకపోతే ఉందా అని అలాగే సర్వ జగత్ భేదానికి ఒకే ఒక కారణము ఉంది అని తెలిసి ఈ శౌనకుడు ఎందుకంటే ఆ వాక్యం అలా ఉంది కస్మిన్ ఏది తెలిస్తే అంతా తెలుస్తుంది అంటున్నాడు అంటే అసలు ముందు అలాంటిది ఒకటి ఉండి ఉండాలి ఆ మాత్రం సమాచారం ఉండి ప్రశ్న వేయాలి అది ఎలా తెలిసింది శౌనకుడికి హౌ హీ నోస్ దాట్ అది ఉందనే ఎలా చెప్పగలడు ఆ ప్రశ్న యుక్తంగా లేదు ఎందుకంటే హీ అష్యూస్ దట్ దెర్ ఈజ్ వన్ కాజ్ అండ్ బేస్ ఆన్ గతంక్షన్ he is giving a question he is putting a question he has no right to assume like that వేయకూడదు Krishna ఎలా వేయాలంటే అలాంటిది Krishna ఒకటి ఉన్నదా ఈఫ్ ఎస్ వాట్ ఈస్ దాట్ అని తర్వాత వస్తుందా ఎందు అసలు ఈఫ్ ఎస్ కాబట్టి ఈ ప్రశ్న అనుకూలంగా లేదు అని అనే పూర్వపక్షాలు ఇప్పుడు ఆ వాక్యాలు చూడండి నన్ను అవిదితే హి కస్మిన్విట్టి ప్రశ్న అనుపన్న అసలు జగత్ భేదానికి అంతకీ ఒకే ఒక కారణం ఉంది అనే సంగతి తెలియకుండగా అవిదితంగా ఆ స్థితిలో విజ్ఞాతే సర్వోన్నతం విజ్ఞాతం భవతి అని అదేదో ఒకటి అది ఏమిటి అని ప్రశ్న వేయటము సరిగ్గా లేదు అప్పుడు ఏమైనా ప్రశ్న వేయాలంటే కిమస్తి తేది తదా ప్రశ్నో యుక్త అలాంటిది ఏదైనా ఒకటి ఉందా అని ప్రశ్న వేయాలి కానీ కస్మిన్ విజ్ఞాతే అనే ప్రశ్న వేయకూడదు ఒకటి తెలిస్తే సర్వము తెలిసేటువంటి పరిస్థితి ఉందా అలాంటిది ఒకటి ఉందా ఉన్నట్లయితే ఒకటి ఏమిటి అని వేయాలి కాబట్టి అస్తిత్వతని ప్రశ్న వేయాలి సిద్ధేహ అస్తిత్వే కస్మిన్ నిధి సార్ అసలు ఉంది అనే నిర్ధారణ అయితే అప్పుడు కస్మిన్ విజ్ఞాతే అనే ప్రశ్న యుక్తియుక్తంగా ఉంటుంది ఎలాగంటే యథాకస్మిన్ విధేయమితి సో దీంట్లో పెట్టమని దీన్ని దేంట్లో దాచమంటావు అని కస్మిన్ విధేయం సో భర్త డబ్బు తీసుకొచ్చాడు రూపాయల ఖర్చు తీసుకొచ్చాడు దీన్ని ఎక్కడ దాచమంటావు అని అడిగాడు ఆ అంటే దాచి స్థలము ఒకటి ఉంది అది ఏవో రెండు మూడు స్థలాలు ఉన్నాయి అలాగంటే దాంట్లో ఈ ధనాన్ని ఎక్కడ పెట్టమంటావు అని అడగడం అదో పద్ధతి కాబట్టి దాచి స్థలము ఉన్నదా లేదా అనే శంకు ఉన్నప్పుడు కస్మిన్నిధేయం అని అడగడు రాజ్య స్థలం ఉంది అని ఆయనకి తెలిసి పైగా ఒకదానికంటే రెండు మూడు స్థలాలు ఉన్నాయని కూడా నిర్ మనస్సులో ఉండి ఆయన అలా అడిగాడు కాబట్టి అలా అడుగుతున్నాడు ఈయన ఎవరు ఈ సౌనకు సౌనిక నాస్క్ లెక్క ఈజ్ స్టూడెంట్ ఆఫ్ వేదాంత ఇంతవరకు గురువు దగ్గరికి వెళ్ళలేదు తెలుసుకోలేదు ఏదో అన్నీ తెలుసున్నట్టుగా అటువంటి జగత్ కారణం ఉందని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టుగా హౌ హీ కెన్ రైస్ పెట్టుకొచ్చి అని అది కాబట్టి క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అంటెనబుల్ అనే ఒక అబ్జెక్షన్ నా నా అంటే కాదు నీ సందేహము లేకపోతే నీ నీ అభ్యంతరము నిలబడేది కాదు అని అడుగుతుంది అక్షరబాహుల్యాత్ ఆయాసీరుత్వా ప్రశ్న సంభవత్వా కస్మిన్ విజ్ఞాతే సర్వ విత్సాది అయ్యా ఇదో పెద్ద టెక్నికల్ అబ్జెక్షన్ ఏం కాదే అదో పెద్ద మీనింగ్ ఫుల్ అబ్జెక్షన్ ఏం కాదు ఒకప్పుడు రెండు కలిపేసి ఒక ప్రశ్న కింద అడిగేసే ఇప్పుడు ఉదాహరణకి ఈస్ దేర్ ట్రయింగ్ టు గోవా ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ సో వాట్ ఈస్ ది టైం సెకండ్ క్వశ్చన్ ఇది కదా మరి ఇక్కడ అడుగుతున్నా మేము పూర్వపక్షం అది బానే ఉంది నీ పూర్వపక్షం గురించి మాకు వ్యతిరేకం అనేది అంతా బానే ఉంది ఒకప్పుడు నేను ఏమైనా ఆలోచిస్తానంటే వాటి టైం ఫర్ గోవా అని అడిగేస్తా అడిగిస్తే గోవాకి ట్రైన్ ఉందనుకోండి ఆ టైం చెప్తాడు ట్రైన్ టైం లేదు అలాంటి ట్రైన్ ఏం లేదనుకోండి అలాంటి ట్రైన్ ఏం లేదండి బాబు అని చెప్తాడు దీనికోసం రెండు ప్రశ్నలు అక్కర్లా ఒకటి సరిపడుతున్నా అది అది సమాధానం సో రెండు ప్రశ్నలు టెక్నికల్గా రెండు ప్రశ్నలు ఉన్నాయి ఆ రెండు ప్రశ్నలు ఫ్యూజ్ చేసేస్తారు వైదేషడ్ ఫ్యూజ్ అంటే అక్షరబాహుల్ కాదు ఊరికే పార్లమెంట్ క్వశ్చన్స్ అడిగినట్టుగాను ఎయిటీన్ ఏ బిసిడి క్వశ్చన్స్ ఆన్సర్ ఎస్ నో ఎస్ ఐ డోంట్ నో అదే ఆన్సర్లోకి ఏమిటి తెలిసింది అలా కాదు ఆయాసీరుత్వాత ఉంటే ఈస్ దేర్ వన్ సచ్ కాస్ ఇఫ్ సో వాట్ ఈస్ దాట్ ఎందుకు ఇన్ని పెద్ద టూ సెంటెన్సెస్ మళ్ళాను ఈ రెండి ఫ్యూజ్ చేసేసి ఉంటే ఆయాసం ఎక్కువగా శ్రమ ఎక్కువ ఆయాసం అంటే పరిశ్రమ ఎక్కువ చేయాలి ప్రశ్నల కింద కదీస్తే రెండు సార్లు ప్రశ్నలు అడగడం పరిశ్రమ ఇదంతా అక్షర బాహుల్యం ఉండటంలో అక్షర బాహుల్యం ఉండదు ఉంటే ఎలాబరేట్గా పేజీలకు పేజీలు రాసేస్తే అది చదువుతూ ఉంటే కూడా కష్టమైపోతుంది కొంచెం సింపుల్గా ఉండాలి సో మేము గీత హోమ్ స్టడీలో ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేశాం గీత హోమ్ స్టడీ తెలుగు టూ థౌజండ్ ఉంది నాలుగు వాల్యూమ్లు సరే స్వామీజీ దాన్ని అలా నిర్మాణం చేయాలి అని కోరారు వారి ఆదేశం అలా చేశాము ఇంగ్లీష్లో కూడా అది టూ థౌజండ్ తెలుగులో టూ పేజెస్ ఇది ఈ నాలుగు వాల్యూమ్స్ ఉన్నాయి మీరు తీసుకోండి అని ఎవరికైనా చెప్పాలంటే కూడా నాకు మనసొప్ప ఎందుకంటే అది ఒక్కొక్క వాల్యూమ్ ప్రింటింగ్ ఛార్జీలు మూడు వందల యాభై అయింది అయితే నేనేమో ఇక్కడ అక్కడ ఏవో పాఠాలు చెప్పో లేకపోతే ఉపన్యాసాలు ఇచ్చో ధనం పోగేసి తీసుకొచ్చి దానికి సబ్సిడైజ్ చేసి రెండు వందలకు ఇదే పని తిరుగుతూ ఉండడం ఉపన్యాసాలు ఇస్తూ ఉండడం ఈ టాపిక్ని అక్కడ చెప్పడం వాళ్ళు పాపం ప్రేమగా మన ఇండియాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి తేలికగా చదువుకుంటూ కొంచెం మనం సబ్సిడీ చేయాలి అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ని వాళ్ళలో ఇన్వోక్ చేసి ఆ ధనాన్ని పట్టుకొచ్చి నేను స్వామీజీ కింద మీద అది రెండు వందల రూపాయలకి అవైలబుల్ ఎక్కడ ఏ భాషలోనో అలా లేదు భాషల్లో ఫుల్ ప్రైసే పెడుతున్నారు కావలసిన తీసుకుంటారు లేదు వాళ్ళు మన పుస్తకం రెండు వందల రూపాయలు మీకు రెండు వందల రూపాయలు ఖరీదైన చెత్త కాగితాలు కొంటే ఇంతకంటే ఎక్కువ బరువు ఉండదు సో ఇట్ ఈజ్ సచ్ ఎ సబ్సిడైజ్డ్ థింగ్ అయినా కూడా ఇన్ స్పైట్ ఆఫ్ సబ్సిడైజింగ్ ఇట్ హెవిలీ ఎందుకంటే కొనాలి అంటే ఉదరు మనిషి కొంటానంటే నేను నేనే చెప్తాను కొంటానంటున్నారు మంచిదే కానీ మీరు చదువుతారా అది మీరు చూసుకుని కొనండి నేనే సలహా గెలుతాను నా మటికి నేనే చెప్తాను ఎందుకంటే కొన్ని పుస్తకాలు కొనకపోతే నష్టమే కాదు మన పుస్తకాలు దగ్గర ఉంటాయి పాపం కొని వాళ్ళు కష్టపడకూడదు వాళ్ళ జేబులో డబ్బులు వృఖా కాకూడదు ఎందుకు వాళ్ళెందుకు మన మూలంగా కష్టపడాలి సో అలాగా టూ థౌజండ్ ఎయిట్ కమిట్ అవ్వాలి అంటే ఎవరికైనా కష్టమే ఆ కమిట్మెంటు చాలా కష్టం అంచేతనే దాన్ని ఏదైనా సెవెన్ హండ్రెడ్ పేజెస్ ఎయిట్ హండ్రెడ్ పేజెస్కి కుదిస్తే ఒక్క వాల్యూమ్ కిందకి తీసుకొస్తే ఇది నేను చదువుతాను అని కమిట్ అవుతా అలాంటి కమిట్మెంట్ ఈజీగా ఉంటుంది అని మేము ఇలా ఇలాంటి ఆలోచన ఒకటి ఉంది సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే అక్షర బాహుల్యము ఆయాసభీరుత్వము అన్నది ఉంటాయి ఊరికే పేజీలకు పేజీలు పేజీలకు పేజీలు నింపుకుంటూ పోతే అది బరువైపోతుంది డ్రెస్ సైజుగా సింపుల్గా ఏదైనా వంద పేజీలు రెండు వందల పేజీలు అని ఉంటే ఏదైనా ఆనందంగా చదువు చేసుకుంటుంది పోల్ని చదువుదాం ఆ పుస్తకం వాళ్ళు కొనుక్కుంటారు చదువుతారు సో ముండకల్లో అక్షర బాహుళ్యం ఉండదు చాలా కన్సైజ్గా ఉంటుంది అది ఒక విశేషం దాన్ని బోధించడం కోసం ఆయన అలా పూర్వపక్షం సిద్ధాంతం అలా పెట్టారు భాష్యం కూడా అలాగే మీకు బాగా విస్తారం కావాలంటే దేర్ ఈజ్ వన్ సచ్ టెక్స్ట్ దాని పేరు బృహదారంణం దాని మంత్రభాగము పెద్దదే దాని పేరే బృహత్ దానికి భాష్యం కూడా మంత్రానికి తగ్గట్టుగా అదే అది చాలా ఎలాబొరేట్గా ఉంటుంది కాబట్టి ఎలాబొరేట్గా చదివి ఉత్సాహం కల అది బాగుంటుంది సరళంగా సింపుల్గా ఉండాలంటే పొండ కనుక ఇక్కడ నువ్వన్న టెక్నికల్ పాయింట్స్ అన్ని కవర్ చేసేసి ఒకటే ప్రశ్న ప్రశ్న సంభవత్వేవా అప్పుడు డోంట్ వర్రీ నువ్వన్న రెండు ప్రశ్నల్ని కలిపేసి ఒక ప్రశ్న కింద తయారు చేయడం పాజిబుల్లే కాబట్టి ది క్వశ్చన్ స్టాండ్స్ అస్మిన్ విజ్ఞాపే సర్వవిత్ ఏ ఒక్క దానిని తెలుసుకుంటే మానవుడు సర్వజ్ఞుడు అయిపోతాడు సర్వవిత్ అయిపోతాడు సో ఆ ఒక్కటి it is is is there. And it is possible. It is possible to ద అన్ ఇట్ ఈ పాట్ ఈస్ పాసిల్ టు నో ఇట్ నా మంత్రం తర్వాత మంత్రం తస్మై సహో వాచా విద్యేదిత్యే ఇ hasma ప్రశ్న వేశాడు శౌనకుడు ఆ శౌనుకుని ప్రశ్నకు ఆయన అంగిరస్సు సమాధానం చెప్తున్నాడు సహ అంగిరస్ సో అంగిరా హంగిరస్సు తస్మై ఆ శౌనుకుని కొరకు ఉ అంటే ట తెలుగులో ట చెప్పలా చెప్ప ఇలా చెప్పాడతా మనం చూసామా పెట్టామో అలా ఇంగ్ రికార్డ్ అయి ఉందని అభిప్రాయం ఇట్స్ ఇస్ స్టోరీ కదా ఆయన సమాధానం ఎలా ఉందో చూడండి ఆయన సమాధానం ఏమిటంటే ద్వే విద్యే వేదిత వ్యే రెండు ఉన్నాయి టూ బాడీస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే టూ బాడీస్ ఆఫ్ నాలెడ్జ్ ఆ విషయాన్ని మీరు గమనించండి అని ఆయన చెప్తున్నాడు అంగిరిస్తూ బోధిస్తున్నాడు ఆల్రెడీ బోధ ఆరంభం అయిపోయింది కథ అంతా అయిపోయిందా ఇంక ఇప్పుడే బోధలో పడిపోయాడు సో రెండు విద్యలు ఉన్నాయి మనం ఆ రెండు విద్యలని కూడా తెలుసుకోవాలి సాధారణంగా అందరూ ఒక విద్య తెలుసుకుంటూ ఉంటారు ఒక విద్య తెలుసుకుంటున్న వాళ్ళ దగ్గర నాయన రెండు విద్యలు ఉన్నాయి రెండు తెలుసుకోవాలని చెప్తుంది ఏ ఒక్క విద్య కూడా మాకు అక్కర్లేదన్న వాడికి ఏమైనా రెండు విద్యలు ఉన్నాయి తెలుసుకోమని చెప్తారండి ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆర్టికల్ మీరు కొంటూ ఉంటే ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఒకటి కొను పోతున్నారనుకోండి మీరు వెంటనే వాడు ఏం చేస్తాడో తెలిసినా ఇంకో ఆర్టికల్ కూడా మీ ముందు పెడతాం మీరు షర్ట్ కొన్నారనుకోండి బట్టల షాప్కి వెళ్ళి మీ చేత ఆనందంగా ఒక మంచి మంచి ఖరీదైన షర్ట్ కొనుపించేసి రండి షాప్ ప్యాంటు కొందరు కానీ అని సపోజ్ నాకు ప్యాంటు అక్కర్లేదు మీరంటే వాడు చాలా ఆశ్చర్యపోయినట్టుగా ముఖం పెడతాడు అదేమిటిది మీరు షర్టు కొని ఫ్యాంట్ కొనకపోవడం అంటే రండి మీరు అలాంటి పొరపాటు ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా చెప్తారు సెల్ అండ్ దాట్ ఆల్సో యు అసలు మీరు షర్ట్ కూడా కొనకుండా అలాగే నిలబడ్డారనుకోండి ఏం చెప్తాడు హీ ఓటర్ లేదు కాబట్టి ద్వైవిద్య వేదిక అన్న దాంతో తాత్పర్యం ఏంటంటే ఒక విద్యను అందరూ విద్యావంతులు విద్యావంతులని మనస్సులో పెట్టుకుని చెప్పిన మాట ఒక విద్యను మీరు టేక్ కేర్ చేసుకునే ఉన్నారండి కానీ ఒక విద్యతోటి పని అవ్వదు రెండు విద్యను నేర్చుకోవాలి అంటే ఒక ఎక్స్ట్రా విద్య ఒకటి ఉంది అది మీరు నేర్చుకోవాలి అని అని డైరెక్ట్గా కోపం అంగిరస్సు శౌన కొడుతో అంటలేదు అని పెద్దలు చెప్తారు ఇప్పుడు కూడా పెద్దల మీద పెట్టి చెప్తూ ఉన్నట్టు న్యాయం ఫర్ వన్ దట్ ఈస్ ద ట్రూత్ ఇన్ నెవింగ్ కేస్ ఆ పరంపరా జ్ఞానం గల టూ పెద్దలని మనం పోదు పెద్దల్ని మనం కోర్టు చేస్తూ చెప్పినట్లయితే ఆ ఎకనాలజింగ్ అన్నది అది ఒక ఫెయిర్నెస్ కదా అది యూ హ ఎకనాలజీ అండ్ సెకండ్లీ మన ఆ మహాత్ముల్ని స్మరించినప్పుడు ఆ ప్రేరణ ఈ చెప్పేవాడికి వినేవాడికి కూడా కలుగుతుంది కాబట్టి రెండు విద్యలు ఉన్నాయి అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారో తెలుసునా బ్రహ్మవిదో వదంతి ఇతిహస్మయత్ అనే మాట కలదు ఆ మాటను బ్రహ్మవిదో వదంతి బ్రహ్మవేత్త చెప్తున్నారు ఆ పరబ్రహ్మస్వరూపం తెలిసినటువంటి మహాత్ముని జ్ఞానులు వాళ్ళు అంటున్నారు రెండు విద్యలు ఉన్నాయి ఒక్క విద్యతో ఆగిపోవద్దు ఆ రెండు విద్యలకి పేర్లు పెట్టి ఆ వివరాలు తర్వాత చెప్తాం ఏమిటి పేర్లు పరాచ అపరాచ పరా అపరా ఎనిమిదవ మీమాంస సెంటర్లో హీ విల్ రైజ్ ది క్వశ్చన్ వీడు అడిగింది ఏమిటి ఆయన చెప్పింది ఏమిటి అడిగింది కస్మిన్ విజ్ఞాన సర్వహ విజ్ఞానం మహోదా అదిగా చెప్పండి అని వీడు ఆయన ద్వే విద్యే వేదికని మొదలుపెట్టాడే ఏమిటి ఇలా ఉంది ప్రశ్నకి సమాధానానికి ఎక్కడ సంబంధం ఉన్నట్లేదు ఏదో చెంతపండు ఉందా అంటే ఉప్పు ఉంది అన్నట్టుగానో లేదా ఉప్పు ఉందా అంటే చింతపండు ఉందన్నట్టుగా చెప్పినట్టుందే ఈ పాఠం అని ఒక మీమాంస ఆయన చేయబోతారు ఎనీవే దేర్ ఈజ్ ఎ నైస్ రిలేషన్షిప్ దిస్ ఈజ్ వాట్ హీ సెట్ ద్వే విద్యే వేదితలు ఉన్నాయి ఒక్క విద్యతో ఆగిపోవద్దు మేము ఎంఏ చేసాం పిహెచ్డీ చేసాం ఒక్క విద్యతో ఆగిపోయాడు రెండు విద్యలు ఉన్నాయి అలా కాదు ఒక ఎమ్మెల్యే కాదు రెండు ఎంఏలు తీసాం అయినా ఒక విద్యలోనే రెండో ఎంఏ కూడా రెండు రెండు విద్యలు అవ్వలేదు అయితే ఇంక ఇప్పుడు ఏ విద్యలో రెండో విద్య కూడా తెలియాలంటే ఏం చేయాలి బ్రహ్మ ఎందుకంటే బ్రహ్మ ఇట్ ఈజ్ సంథింగ్ డిస్టింగ్ట్ సంథింగ్ స్పెషల్ ఇట్ ఈజ్ దట్ నాలెడ్జ్ విచ్ పుట్స్ ఎన్ ఎర్నింగ్ దూ ఆల్ అదర్ నాలెడ్జ్ నాలెడ్జి మీరు నేర్చుకునే విద్య అంతా కూడా రిలేటివ్ నాలెడ్జ్ ఇట్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ నాలెడ్జ్ రిలేటివ్ నాలెడ్జ్ వెరాజ్ అబ్సల్యూట్ నాలెడ్జి బ్రహ్మ విద్య ఎలా రిలేటివ్ నాలెడ్జ్ ఎలాగైంది అంటే ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా మీరు సంపాదించిన సమాచారమే కదా విద్య అంటే సోషల్ సైన్సెస్ అన్నా మ్యాథమెటికల్ సైన్సెస్ అన్నా టైప్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ బయలాజికల్ సైన్సెస్ జియోలాజికల్ సైన్సెస్ మీరు ఏ సైన్సెస్ ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జీ చెప్పినా ఇట్ ఈస్ సంథింగ్ డిరైవ్డ్ బై ద సెన్సెస్ అండ్ ద మైండ్ అండ్ ద హెన్స్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఆర్ ఇట్ ఈస్ ట్రూ టు ద సెన్సెస్ అండ్ ద మైండ్ కాబట్టి the relative way it is related to the senses and the mind suppose there is a body of knowledge which is beyond the scope of senses on the mind adimar visayaleda a vidya peru which is beyond the scope of senses on mind which which does not require the senses and mind to be validated in fact which validates the senses of the mind అటువంటి ఆత్మ అది పూర్ణంగానగా దానికి బ్రహ్మ అని పేరు అటువంటి ఆత్మకు సంబంధించినటువంటి సమాచారము ఏదైతే కలదో దాన్ని పరా విద్యా ఈ పరా అనే విభాగాన్ని వెస్ట్రన్ సైన్స్ వెస్ట్రన్ సొసైటీలో క్యాంట్ అనే ఫిలాసఫర్ ముఖ్యమంత్రి సారిగా ప్రతిపాదన చేశాడు క్యాంటుకి ముందు నిర్మోబడి చూస్తే సో క్యాంట్ ఏమన్నాడంటే రిలేటివ్ నాలెడ్జ్ అబ్సల్యూట్ నాలెడ్జ్ అనే పదాలని వాడి ఆయన చాలా బాగా నిరూపణ చేస్తారు కరెక్ట్గా ఒక వేదాంతి మాట్లాడి మీకు మాట్లాడతాను సో అధ్యతనే క్యాంప్ వాస్ ది ఫస్ట్ వెస్టర్నర్ టు రికగ్నైజ్ దట్ దెర్ ఈజ్ ఎన్ అప్సల్యూట్ నాలెడ్జ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది కాన్షియస్నెస్ అండ్ రికగ్నైజ్ చేసిన మొట్టమొదటి వెస్ట్రన్ ఫిలాసఫర్ ఒక సో నేను క్యాంట్ ఫిలాసఫీని కొద్దిగా కన్వెన్షన్ ఫార్మ్ లో ఉందా మొత్తం ఫిలాసఫీ అందో ఎక్కడ చదువుతాం టైం ఎక్కడ ఉంటుంది కన్వెన్షన్ ఫార్ములో ఉన్నదాన్ని నేను జరిగాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ అంటే రిషన్ అన్నమాట ఈజ్ ఈజ్ ఏ సీఎం ఈ సీజ్ ద ట్రూత్ సో జర్మన్ ఫిలాసఫర్ ఎనీవే సో ఆ విధంగా పరా అపరా రియలేటివ్ నాలెడ్జ్ అండ్ అబ్సల్యూట్ నాలెడ్జ్ అలా వంగి ఉంటాయి అని స్లోగా మహర్షి ఈజ్ ఇనిషియేటింగ్ ది టాపిక్ భాష్యం చూద్దాము తస్మై శౌనకాయ అంగిరాహ కిలావాచ అక్కడ ఉంది కదా తస్మై సహో వాచ అని తస్మై అంటే శౌనకాయ ఆ శౌన కొని కొనకు అంటే ఎవరు అయిన ఎవరు అంటే అంగిరాహ అంగిరసుడు హా కిలా కిలా అంటే టా ఆయన హాట్ కూడా రాస్తారు హా అంటే కిలా ఉవాచ చెప్పానట ఏమని చెప్పాడు మిత్యుచ్యతే ఏమిటి చెప్పాడు నట అంటే కిమ్ ఏమిటి చెప్పాడు ఉచ్యతే చెప్పబడుతుంది ఏం చెప్పాడో అది వస్తుంది ద్వే విద్యే వేదిత్యే ఇది అని చెప్పాడు ఆయన రెండు విద్యలు నేర్చుకోవాలో చెప్పాడు అంటే ఆయన ఓ శౌనక మహర్షి నువ్వు చాలా పెద్ద నాకు తెలుసు కానీ నీ పాండిత్యం అంతా ఒక్క విద్య ఉంటుంది రెండో విద్య అవ్వలేదు అని చేతనే నీకు ఆ సందేహము ఆ శంక అలా ఉండిపోయింది ఆయన చెప్తున్నాడు రెండు విద్యలు నేర్చుకోవాలి అనేది వ్యక్తిగతంగా నేను చెప్తున్నట్టు కాదు బ్రహ్మవేత్తలు అలా చెప్తున్నారు అని ఆయన యాడ్ చేస్తున్నాడు ఏం హస్మకిల బ్రహ్మవిదాభిజ్ఞా పరమార్థదర్శిన వదంతి అని ఏవం హస్మకిలా అక్కడ హా స్మాన్ కదా హా అంటే తా స్మా అంటే కిలా అని చెప్పుకోండి లేకపోతే హాకి కిలా అని చెప్పి స్మాకి పాస్టమ్స్ స్మా ఇట్ ఇండికేట్స్ పాస్టమ్స్ కాబట్టి ఈ విధంగా బ్రహ్మవేత్తలు చెప్పిన మాటకి ఏమం చేదో వదంతి తదేవో అహం వదాలి బ్రహ్మవేత్తలు దేనినైతే ప్రతిపాదించి ఉన్నారో దానిని నేను బోధిస్తున్నాను బ్రహ్మ అంటే వేదం అని అర్థం బ్రహ్మశబ్దానికి పరబ్రహ్మ అని ఒక అర్థం వేదము అని ఇంకో సో బ్రహ్మ అంటే వేదము అని సో బ్రహ్మచారి అంటే బ్రహ్మ చరతి బ్రహ్మచారి బ్రహ్మ వేదమును చరతి అంటే అధ్యయనము చేస్తున్నాడు సో బ్రహ్మచారి సో బ్రహ్మవిడ అంటే వేదవేత్తలు వేదవేత్తలు అంటే ఇది సమస్య వేదంలో ఉంది సమస్య వాళ్ళు వల్లించేస్తారు దాని అర్థం తెలియ తెలియ తెలుసుకోలేకపోతారు ఇది మామూలుగా చిన్నపిల్లలు కూడా అలా చేస్తూ ఉంటారు భగవద్గీత శ్లోకాలు పోటీ పెడతారు ఎవరిలో పెడుతూ ఉంటారు స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ పెడుతూ ఉంటారు సో భగవద్గీత పోటీలు పెట్టినప్పుడు పిల్లలకు పది శ్లోకాలు అప్పు చెప్పాలి అనేదో వాళ్ళేదో టాపిక్ వీళ్ళు అది కన్నస్థం చేసుకుంటూ చెప్పలేస్తారు దానికి ఏమో జడ్జ్ చేసుకుంటాం ఎవరు బాగా ఆ పేపర్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ పెరుగుతుంది అక్కడ చిత్రం ఏంటంటే ఆ వల్ల వేసిన వాళ్ళకి పాపం భగవద్గీత అర్థం తెల్లకెళ్ళాలి కదండి మరి వాళ్ళకి తిరిగిపోతే పర్వాలేదు వాళ్ళకీత వల్లి వేసి తల్లి తిరుగుతుంది అర్థం మరి వాళ్ళకి తెలియడం పర్వాలేదు ఈ జడ్జి వీళ్ళే ఎవరు జమ్మా అంతా ఇది ఒక మహా పరంపర సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది లోక అంటే అలాగే ఉంటుంది ఇవన్నీ చూసి చూసి నాకు తన బొత్తి కట్టేసి నేను వైరాగ్యం వచ్చేసి పట్టుకు తప్పుల మోలు కూర్చున్నాను లేదా ఐ హాపుడు బోయింగ్ టూ ఆ ఎందుకంటే ఇంట్లో దిఖావా ఎక్కువ ఉంటుంది అంటే షో షో ఎక్కువ ఉంటుంది అసలు తత్వం తక్కువ ఉంటుంది ఎనీవే బట్ ఇట్ ఈస్ నీడెడ్ పిల్లలకి ఆ విధంగా అవసరం సో ఐ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగ్న స్టేట్ బట్ అలా ఉంటుంది సుమా చెప్తున్నా సో బ్రహ్మవిత్ అంటే వేదం వల్లించేస్తే వాడిని బ్రహ్మవిత్ నమ్మకూడదు సో వేదము యొక్క అర్థం తెలుసు అయితే అక్కడికి కూడా కాదు అర్థం తెలియదంటే ముక్కస్ ముక్క అర్థహాని అంటూ ఉంటాం అంటే ఈ పదానికి ఇది అర్థమో బ్రహ్మవిత్ బ్రహ్మ